ప్రార్థన లేకుండా ఏ చదువుకోవడం మర్చిపోతానే దంల జ్ఞానమూర్తిం దొల్వా గగనసదృశం హిత <Sess> సద్గురు <Sess> మూడవ శ్లోక్రమేణా ఎలా సాధకుడు ప్రారంభ దేశం నుంచి వైరాగ్యాది చతు సంపాదించాలో చెప్తున్నా మోక్ష సాధనకు నిత్యానిత్య వివేకము వైరాగ్యము శమధమాది షట్ సంపత్తి ఉముక్ష అనే నాలుగు అర్హతలు ఉండాలని శాస్త్రరీత్యా నిర్ధారించబడింది నిష్కల్మ హృదయులు ఏ వర్ణానికి చెందినవారైనా బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం వానప్రస్థం సన్యాసాశ్రమం అనే నాలుగు ఆశ్రమ ధర్మాలలో దేనికి చెందిన మోక్ష ప్రాప్తికి అర్హులే నిశ్చల మనస్సుతో ఏకాగ్రత సాధించి బాహ్యేంద్రియాలను అంతరేంద్రియాలను వశములో ఉంచుకుని భగవద్ధానంలో ఉన్నవారు శాంత మనస్కులై జ్ఞానవంతులై సచిదానంద స్వరూపమైన పరమాత్మతో ఏకమై స్వానుభవంతో బ్రహ్మానంద భూతిని పొందుతారు అంటే ఇవన్నీ ఉన్నాయి సందేహం అందరికి ఉంటుంది కదా బ్రహ్మనిష్ట పొందాలి బ్రహ్మ జ్ఞానం పొందాలి అంటే బ్రాహ్మణులే అర్హులు అవి బ్రాహ్మణులంటే ఎవరు బ్రహ్మాను చింతనం బ్రహ్మమునందుచరించడం అనేటటువంటి సాధన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు బ్రాహ్మణులు అందుకని ఏముంది కర్మణా జాయతే సూత్ర అధ్యయనంతు ప్రాణం బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణ అని ఒక సూత్రం కర్మ ప్రభావం చేత జీవిస్తున్న వారంతా శూద్రులే జన్మ నా జాయతే జన్మ వలన ఎవరు ద్విజులు కోరు అయినా వేదాధ్యయనంతో విప్రాణం వేదాధ్యయనం చేస్తే విప్రుడని పెరవచ్చు అంతేగాని బ్రాహ్మణుడని పెరవద్దు ఎందుకని మనకి ఇంట్లో ఏదైనా వైదిక కర్మలు చేయించడానికి వచ్చేవారిని ఏమైనా సంబోధించాలి విక్రోత్తమాక్రులారా అని సంబోధించాలి కానీ మనం ఏమని సంబోధిస్తాం బ్రాహ్మలు రాలేదండి అంట బ్రాహ్మలు అనకోవడం అది బ్రాహ్మ అట్లా పిలవడం వల్ల ఏమైంది జ జననం ఏ కులంలో పుట్టాడు అనే దానికి ప్రాధాన్యత ఏ కులంలో జన్మించాడన్న దానికి ఏం ప్రాధాన్యత లేదు ఏ దృష్ట్యా వేదాంత విజ్ఞాన దృష్ట్యా ఆత్మజ్ఞానం దృష్ట్యా బ్రహ్మజ్ఞానం దృష్ట్యా సర్వులు సర్వమానవులు అరుగులే కాబట్టి తత్వజ్ఞానం నేర్చుకోవడానికి ఫిలాసఫర్ అవడానికి అందరు అరుగులే ఫిలాసఫీ నేర్చుకోవడానికి ఏం ప్రాబ్లం వెళ్ళి ప్రతి ఒక్కరు అధ్యయనం చేయవచ్చు మరి బోధించినటువంటి మహర్షులు ఎటువంటి వారు విశ్వామితుడు క్షత్రియుడు రా మరి మిగిలిన మహర్షులందరూ కూడా అనేక శాఖల నుంచి అనేక కుల గోత్రాల నుంచి వచ్చిన వాడు కదా మరి మహర్షులందరూ వారి వారి జన్మత వారు ఎలా ఉన్నా కూడా వారి జననం ఏ కులంలో ఉన్నప్పటికైనా కూడా వారి విజ్ఞానంతో వారు మహర్షులయ్యారు బ్రహ్మజ్ఞానంతో మహర్షులయ్యా బ్రహ్మనిష్ట ప్రభావం కదా ప్రభావశీలు సప్తరుషులందరూ అంతే కాబట్టి ఆశ్రమ నియమాలు కానీ ఆశ్రమ నియమాలు అంటే బ్రహ్మచర్య గృహస్థ పానప్రస్థ సన్యాస ఈ ఆశ్రమ ధర్మాలను నిర్వహించుకునేటటువంటి వాళ్ళందరూ ఏ ఆశ్రమంలో వారైనా మోక్షాన్ని కరుపులే ఆత్మజ్ఞానాన్ని కరుపులే బ్రహ్మ జ్ఞానానికి అరుగులే మన బ్రహ్మ నిర్ణయాన్ని పొందడానికి అరుగులే ఏ కులా పుట్టినా అరుపులే ఏ గోత్రం వారైనా అరుపులే కులము గోత్రము లేక పాయను ఒకటి రెంటి మూల మారెను తిరిగి ఆత్మ మేల్కొనవే అని మేలుకొలుపులో ఉంటాం అట్లా సర్వ సమానత్వాన్ని సర్వ సమదర్శనాన్ని కలిగి అందించేటటువంటి ఆత్మ జ్ఞానానికి మానవులందరూ అర్థత కానీ వారిలో ఎవరు అధికారులు సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వారే అధికారులు సాధన చతుష్టయ సంపత్తి అంతా నేను చెప్పుకున్నాగా నిత్యా నిత్యవస్థ వివేకం ఈ నాలుగు వైరాగ్య చతున్నారా వైరాగ్య చతు వైరాగ్య చతుష్టయం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అర్హులు అధికారులు దేనికి ఆత్మజ్ఞానానికి బ్రహ్మ జ్ఞానానికి కాబట్టి ముందు దాన్ని ఆ నాలుగింటిని సాధించే ప్రయత్నం చేయాలి ఈ నాలుగు ఎవరైతే సాధిస్తారో ఏ సాధన చతు సంపత్తిని సంప్రదిస్తారో వాళ్లే అర్హులు అంతేగాని వాళ్ళు పుట్టిన కులం కానీ గోత్రం కాని వాళ్ళు ఏ ఆశ్రమంలో ఉన్నారనేవి అర్హతలు కావు పూర్వకాలంలో విద్యాభ్యాసానికి ఈ రకమైనటువంటి నియమాలను పెట్టేవారు అంటే సాధారణంగా ఆయా కులములందు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఆ రకమైన జీవన విధానం ఉండి ఆ రకమైన సాధనా విధానం ఉండి ఆ రకమైనటువంటి లక్ష్యాన్ని సాధించగలిగే నేర్పు ఉంటుందనే ఉద్దేశంతో పెట్టాయి కానీ ఆ కులము గోత్రము ఆశ్రమము అనే దాంట్లో మానవ అమోత్వం వచ్చి చేరి ఇతరులు అనర్హులు అని నిషేధించేటటువంటి స్థాయికి చేరిపోయి తద్వారా ఏమైంది అంతరములు ఏర్పడ్డాయి ఏర్పడే ఏర్పడలేదు తద్వారా అంటరాన్ని తనం కూడా వచ్చింది ఈ రకమైనటువంటి వాటన్నింటినీ ఆయన ఖండించి అర్హుడైన వాడు అందుకనే మనీషా పంచకని చెప్పాడు చాండాలో వస్తు సతు గురుత్యేశ మనీషామా ఆయన ఏ ఆశ్రమంలో ఉన్నాడు ఏం పని చేశాడు ఏ పొలంలో ఉన్నాడు అనే దానికి ఎట్టి సంబంధం లేదు అతనికి గనక ఆత్మజ్ఞానం ఉండి బ్రహ్మజ్ఞానం ఉంటే అతను చండాలుడైనా సరే అతను మనీసి గురు అననీయుడు తప్పక అతనికి నమస్కరించాలి అన్నాడు అంటే బాలుడైనా చండాలుడైనా స్త్రీ ఎవరైనా సరే ఆత్మజ్ఞానాన్ని గనక కలిగి ఉన్నవాళ్ళు అయితే వాళ్ళు తప్పక బంధనీయులే లోకమంతా వాళ్ళకి నమస్కరించవలసిందే వారి దివ్యత్వానికి ఒప్పుకోవలసిందే అని చెప్పు కాబట్టి బ్రాహ్మణకు ఉపనయనం ద్వారా ద్విజత్వం వచ్చింది అనమాట రెండవ జన్మ ఈ ద్విజత్వం ఎవరెవరికి ఉంటుంది అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు మాత్రమే ద్విజత్వం ఉందంటే ఈ ఉపనయన సంస్కార విధి ఈ మూడు కులాల వారికే పెట్టాయి కారణం ఏమిటి అంటే ఈ ముగ్గురు జన్మత ఆ రకమైనటువంటి సంస్కారయుతంతో వంశ ఆ రకమైనటువంటి వేదాధ్యయనంతో కూడుకున్నటువంటి జీవనాన్ని కలిగి ఉంటారు అనే ఉద్దేశంతో ఆనాటి కాలంలో ఈ మూడు కులాల వాళ్ళు ఆహారం కోసం ఇబ్బంది పడాల్సినటువంటి అగత్యం లేనటువంటి స్థితిలో ఉండేవారు ఇది ఎప్పుడు ఆహార సమృద్ధి ఉన్నప్పుడేగా పూజ పొద్దున్న లేస్తూనే ఆహారం కోసం శ్రమించాల్సిన అవసరం ఉన్న చోటకి వెళ్ళారు అనుకో అక్కడ పుట్టాడు పొద్దున్నే లేచి వేటకు చేపల వేటకు అక్కడ పుట్టేది మరి అప్పుడు బ్రహ్మ జ్ఞానాన్ని విద్యా చేయగలుగుతాడా చేయలేడుగా అట్లా అందుకని ఈ బ్రాహ్మణ క్షత్రియ వయసుగా ఆ కాలంలో ఆహార సమృద్ధి కలిగి ఉన్నటువంటి జాతులు కాబట్టి తెగలు కాబట్టి వీళ్ళు ఈ రకమైనటువంటి సామాజిక కట్టుబాటుని ఏర్పాటు చేసుకున్నారు దాని పేరు ద్విజత్వం ఉపనయనము సంధ్యావిధి ఆ జ్యోతిష్ఠోమాది కర్మలను ఆచరించడం ఆరాధనా విధి పూజలు వ్రతాలు జపాలు తపాలు యజ్ఞాలు యాగాలు హోమాలు ఇవన్నీ నేర్చుకోవడం వాటిని ఆచరించడం ఈ పనులన్నీ ఈ పైన ఉన్నటువంటి మూడు వర్ణాలు వాళ్ళు చేసారు నాలుగవ వర్ణం వారు శ్రామిక వర్ణం శ్రమ చేస్తేనే వారికి భోజనం వారికి ఆహార సమృద్ధి లేదు కాబట్టి ఆ ఆహార సమృద్ధి లేకపోవడం చేత వాళ్ళు నిరంతరాయంగా మరి ఎవరో ఒకరికి సర్వీస్ చేసి సర్వీస్ సెక్టార్ అనమాట సర్వీస్ సెక్టార్ ఎలా మరి బతకాలి శారీరక శ్రమతోటే జీవించాలి కదా వాళ్ళకి మేధో సంపత్తి లేదు ఇందులో కూడా మహానుభావులు చాలా మంది ఉన్నారు ఆళ్ళవారులందరూ అలా వచ్చిన వాళ్ళు ఎవరి వాళ్ళందరూ పూజనీయులే కాబట్టి ఎవరు ఏ వర్గానికి చెందిన వారనేది ఆత్మజ్ఞాన విశేషంలో ఎటుదీ లేదు ఏ పొలంలో పుట్టాడు అనేది ఆత్మజ్ఞానానికి అడ్డు కాదు ఏ గోత్రంలో పుట్టాడనేది అంతకంటే అడ్డు కాదు ఏ ఆశ్రమ ధర్మానికి సంబంధించిన వాడు బ్రహ్మచారా వాడు పెళ్లి చేసుకున్న గృహస్థై ఉన్నాడా లేదంటే వానప్రస్థంలో ఉన్నాడా లేదంటే సన్యాసాన్ని స్వీకరించాడా అనే నియమంతో అక్కడ పని లేదు ఆత్మజ్ఞానాన్ని అందరూ పొందవచ్చు కానీ ఇప్పుడు ఇవాళ కూడా ఆశ్రమాలన్నింటిలో ఎలా ఉంది అందరికీ మహావాక్యాలు బోధించరు అందరికీ వేదాంత విద్య బోధించరు మీరు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళారనుకోండి అందరికీ అన్నీ ఓపెన్గా బోధించరు తప్పక మీరు ఆశ్రమంలో నివసిస్తారు మీరు సన్యాసం స్వీకరించడానికి అర్హత సాధిస్తారు అనుకుంటేనే మీకు ఈ ఆత్మజ్ఞాన బ్రహ్మజ్ఞాన విశేషాలని ఆశ్రమాలలో బోధిస్తారు హృషికేశ్లో బోర్డు ఆశ్రమాలు ఉన్నాయి మరి మీరు తప్పక సన్యాసాశ్రమానికి అర్హతను సంపాదించాలి అట్లాగే కొంతమంది గృహస్థాశ్రమాన్ని స్వీకరించే వాళ్ళు కూడా ఉన్నారు ఆయన అట్లా ఇప్పుడు సర్వేష్ డలాస్లో ఉన్నాడు ఆయన పేరేంటి సర్వేశానంద అంతకుమంది ఉద్ధవ చైతన్య చన్మయమి మిషన్ అనమాట చెన్మయ మిషన్ కానీ రామకృష్ణ మిషన్ కానీ ఈ ఆర్గనైజేషన్లు ఏవి కూడా ఈ వేదాంత పాఠాన్ని ఆ దీక్షలను ఎవరు అనమాట ఉపదేశాలను ఎవరు చదివిస్తారు కాబట్టి భగవద్గీత భాగవతం ఆత్మబోధ ఇలాంటివి చదివిస్తారు అందరి చేత గాని ఆ ఇనీషియేషన్ ఉపదేశం ఇచ్చి గురువు సహాయం చేసి వాళ్ళని మోక్షాసక్తులై మోక్షార్థులై తీర్చిదిద్దేటటువంటి పనికి మోక్షానికి ఓంకారోపాసనకి సన్యాసమే అర్హత అనే నియమాన్ని ఈనాటి అనేక రకాలైన సమాజాలు కూడా పాటిస్తూ ఉన్నాయి మిగిలిన వర్ణాశ్రమాచారులు అందరూ కూడా ఓంకారోపాసన చేయకూడదు అనేటటువంటి నిషిద్ధాన్ని పాటిస్తున్నారు సోహం ధ్యానం చేయని వరు ఓంకారోపాసన చేయనివారు బ్రహ్మజ్ఞానం పొందటానికి సన్యాసమే అర్హత అధికార వాదన ఈనాటికి కూడా కానీ అపరోక్షానుభూతి గ్రంథంలో ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆదిశంకరులు ఎవరైనా మానవులందరూ అర్హులే కానీ వాళ్ళకి అధికారిత్వం ఏమి ఉండాలి అది సాధన చతులవాడొక నరుడు సంసార బాధను అనుభవింపలేక సద్గురు శరణు వేడి తనకు ఆత్మజ్ఞానమును బోధింపమని కోరగా నిష్కల్ శుద్ధాంతఃకరణము సాధన చతుష్టయ సంపత్తి వల్ల నీకు కలిగేది ఏమిటి శుద్ధ బుద్ధి ఆ రకంగా త్రిగుణ మాలిన్యాన్ని అధిగమించాలన్నమాట సాధన చతుయ సంపత్తితో ఎవరికైతే సాధన చతుష్టయ సంపత్తి లేదు వాడు త్రిగుణ మాలిన్యాన్ని అధిగమించలేడు శమము దమము ఉపరది తీక్ష శ్రద్ధ సమాధానం అనేటటువంటి వాటిని కలిగి ఉండడం అన్నమాట కలిగి లేకపోతే దాటలేదు మనస్సు బుద్ధి అనే వాటిని దాటలేదు ఎవరైతే ఈ సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పక ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి అధికారులు అని చెప్తున్నారు మరలా చదువు సాధనం ప్రభవ్ వైరాగ్యాధి అందరు మానవుల పురుషులందరు అనే వాచ్యార్థం చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు అంటే దాని అర్థం స్త్రీలు పనికిదేరండి అది తప్పు వంసాం అంటే అక్కడ అర్థం ఏంటి జీవులందరూ పురుషులందరూ మానవులందరూ అని అర్థానే చెప్పాలి వ్యాఖ్యానం నిశ్చల మనస్సుతో ఏకాగ్రత సాధించాలి ఏకాగ్రత ఉండాలి నిశ్చల మనస్సు నిశ్చల మనస్సు అంటే శుద్ధాంతఃకరణం కదలనటువంటి మనస్సు చిత్త ప్రభావం లేనటువంటి మనస్సు యోగాశ్చిత్త వృత్తి నిరోధక కదా అట్లా చిత్త వృత్తులని లెస్సగా నిరోధించినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో క్షమము దమం అంటే అర్థమదే బాహ్యేంద్రియ నిగ్రహం అంతరేంద్రియగ్రహం ఎవరైతే లెస్సగా సాధించాడో వాడికి ఏమైంది చిత్తము ఆత్మోపరతి అందు లాగ్నమై ఉన్నది ఆత్మజ్ఞానమునందే చిత్తం పనిచేస్తుంది సదా ఆత్మభావంలోనే రమిస్తూ ఉంది తన శరీర రూపాలను గుర్తుపెట్టుకోవటం లేదు నామ రూపాలని గుర్తుపెట్టుకోవట్లేదు ఆ భావన లేకుండా ఉన్నాడు జాగ్రత్త అలా బాహ్యేంద్రియాలను అంతరేంద్రియాలను వశంలో ఉంచుకుని భగవద్ధ్యానంలో ఉన్నవారు శాంత మనస్కులై జ్ఞానవంతులై సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మతో ఏకమై స్వానుభవంతో బ్రహ్మానంద బుద్ధి పొందుతారు చూడండి ఎంత వర్షకరం చెప్పారు మళ్ళా శాంత మనస్కులై మొదట సాధించాల్సింది శాంత మనస్కుల మనసు దేని వల్ల శాంతం చెడిపోతుంది అసలు దాని సహజ లక్షణం ఏంటి శాంతంగా ఉండ మనస్సు యొక్క సహజ స్థితి శాంత లక్షణం కానీ దేని వల్ల చెడిపోయింది వాటి ప్రేరణ వల్ల అది చెల్లించడం మొదలు పెట్టింది ఎంతగా చెల్లించడం మొదలు పెట్టింది అంటే చెల్లించడమే పనిగా ఇప్పుడు చెల్లించకపోతే ఎవరికి తోచడాల్ ఇప్పుడు ఏ దశలోకి వచ్చేసారంటే ఎవడైనా శాంతంగా గుర్తున్నాడంటే వెళ్ళి వాడిని ఏదో ఒకటి చెల్లించేటట్లుగా చేస్తే తప్ప ఏదో ఒక దాని చేత వాటిని బాధించడము లేకపోతే వాడిని కదిలీ చేయడము లేదంటే వాటిని విషయాత్మకంగా ప్రేరేపించడము అట్లా రజోగుణ తమోగుణ సాత్వికమైనటువంటి గుణధర్మాల ప్రేరణ వల్ల మనసు చెల్లించు ఆ గుణ ప్రేరణ ఎప్పుడైతే లేదో వాడు శాంత మనస్కుడు అయ్యాడు అట్టి శాంత మనస్కుడే బ్రహ్మానందమును అనుభవించడానికి అర్హమైన అంటే ఆత్మజ్ఞానం కలగడం మామూలుగా అందరికి శబ్ద స్పరిశ రూపరసంధాలకు సంబంధించినటువంటి విషయ జ్ఞానం ఉంటుంది ఇప్పుడే జ్ఞానం కావాలట శాంత మనసు ఏర్పడిపోయిందిగా ఇక విషయాలు లేవుగా ఇప్పుడు మనసు ఎటువైపు తిరిగిందట తన మూలం వైపు తిరిగి తన ఆధారం వైపు తిరిగి అది ఏ దేని మీద ఆధారపడిందో దాని మీదకి తిరిగి అప్పుడేమైంది అంతర్ముఖమైంది అదే శబ్దస్పరిశాద రూప శబ్దస్పర్శ రూపరస గ్రంథాలతో కూడిన విషయాలతో పనిచేసినప్పుడు బహిర్ముఖమైన ఎవరి గురించో ఏదో మాట్లాడుతూ తన గురించే మాట్లాడాడని భావించి స్పందించడం ఎవరి గురించో ఏదైనా చర్చ జరుగుతూ ఉంటే తన గురించే చర్చించాడని తనకు ఆపాదించుకుంటుంది ఇట్లా రకరకాలైనటువంటి విక్షేప లక్షణాలను కలిగి ఉంటుంది మనసు ఇప్పుడు ఈ మనస్సును ఎప్పుడైతే అంతర్ముఖం వైపుకి తిప్పామనుకోండి అప్పుడు ఏమైపోతుంది పోతుంది కాబట్టి ఈ శాంత మనస్సు అంతర్ముఖ పరిజ్ఞానం వైపు తిరిగింది తన మూలం వైపుకి తన ఆధారం వైపు తన బింబము వైపుకి తిరిగి ఆత్మభావంలోకి తిరిగింది తిరిగేటప్పటికీ అదేమైంది బుద్ధి గుహ ఎందున్నటువంటి హృదయాకాశ పరిధిలో ఉన్నటువంటి అంగుష్ఠమాత్రమైనటువంటి స్వప్రకాశాన్ని గుర్తించే పనిలో పడి ఇంకప్పుడు దానికి బయటకు తాస్టల్ బాహ్య వస్తు జ్ఞానం లేదు ఇంద్రియ విషయాలు లేవు భోగ్య జాతమైనటువంటి జగత్ ప్రభావం లేదు ఇంకా అది చూడాలి ఇది చెయ్యాలి అది తినాలి ఇలా ఉండాలి అలా ఉండాలి వాడు అలా అన్నాడు వీడిలా అన్నాడు వాడేమయ్యాడు వీడేమయ్యాడు ఈ రకమైనటువంటి నానాత్వ భ్రాంతి లేదు ఇప్పుడు అంతర్ముఖ పరిజ్ఞానం వచ్చింది కాబట్టి జ్ఞానం అంటే ఇక్కడ అర్థం ఏంటి ఆ అంతర్ముఖ పరిజ్ఞానం ఏదైతే ఉందో ఆ అంగుష్ఠమాత్ర పురుషుడిని గ్రహించేటటువంటి బుద్ధి సూక్ష్మత ఏదైతే ఉందో ఆ సూక్ష్మమైనటువంటి బుద్ధి కలిగింది ్ఞానం అంటే అక్కడ అర్థం తర్వాత జ్ఞానవంతులై సచిదానంద స్వరూప చూడండి బుద్ధి ఎప్పుడైతే వచ్చిందో అసూక్ష్మత్వము సునిశ్చితత్వము తీక్షణత్వము అనే మూడు లక్షణాలు బుద్ధికి రావాలి ఈ మూడు లక్షణాలు ఎప్పుడైతే వచ్చేసినాయో అప్పుడేమైపోయాడు ఇక నా ల నా యొక్క లక్ష్యం సచిదానంద రూపమైనటువంటి పరమాత్మ అంతేగాని బాహ్యంగా ఉన్నటువంటి జగత్తు కాదు భ్రాంతిగతమైన జగత్తు కాదు మాయాకల్పితమైన జగత్తు కాదు విద్యాభూతమైన జగత్తు కాదు చూడండి నాలుగు లక్షణాలు జగత్తు ఏంటవి మాయాకల్పితం కాదు విద్య కాదు భ్రాంతి కాదు ఇవేవి ఇవన్నీ జగత్తు యొక్క లక్షణాలు వాటన్నింటినీ చక్కగా పరిశీలించాడు పరిశీలించిదంతా అసత్తు జగద్భావం అంతా అసత్తు అని సత్యమైనటువంటి సత్స్వరూపమైనటువంటి సచ్చిదానంద లక్షణాన్ని ఆశ్రయించాడు ఆ సచ్చిదానంద లక్షణాన్ని ఆశ్రయించడంతో ఆత్మనిష్ఠుడై బ్రహ్మనిష్ఠుడై బ్రహ్మానంద మగ్నుడైపోయాడు అదే ఈ రకమైనటువంటి అంతర్ముఖ ప్రయాణాన్ని సాధకులు అందరూ పూర్తి చేయాలి అట్లా ఇది నీ యొక్క గమ్యం అనమాట కానీ స్వామి అసలు మనస్సంతా చెపరత్వం చెంచారు కదా స్వామి ఇక్కడ ఒక్కచోటే సహజ స్వభావం శాంతం అని చెప్తున్నారు అసలు దాని స్వభావం శాంతమేనమ్మా దానికి ఏ లక్షణాలు లేవు మనమే దాన్ని పురికొల్పుతాం అనమాట నీ అవివేకము అజ్ఞానము అవిద్య చేతనే మనస్సుని ఆ గుణ ధర్మంతో ప్రేరేపిస్తామనమాటెంతగా ప్రేరేపించావయ అంటే ఇక తన స్వస్థానాన్ని స్వస్థితిని మరిచిపోయింది అయినా స్వాత్మస్వరూపాన్ని మరిచిపోయింది తన మూలాన్ని తానే మరిచిపోయింది ఎంత మరుపుకొచ్చేసినాయంటే జన్మాంతరంలో కూడా గుర్తుకొచ్చే అవకాశం లేనంతగా మరుపుకొచ్చేసి కాబట్టి ఆ పనిముట్టు పనికి రాకుండా గురి కత్తిని నెలకేసి కొట్టావమ్మా మొదట్లో కొట్టినప్పుడు బాగానే ఉంటుంది ఉపయోగపడదు అదే పనిగా కొట్టావు అప్పుడేమైనా మొక్క పోయి పోయినప్పుడు ఏమైనా మళ్ళా పదును పెడితేనే అది పనికి వస్తుంది మరి మనం పదును పెట్టడం లేదుగా దాన్ని బహిర్ముఖంగా విషయాల్లోనే ప్రవర్తింపజేస్తున్నాం కాని ఆత్మభావం వైపు అంతర్ముఖత్వం వైపు తిప్పలేదుగా మరి అప్పుడు మరి దోషం ఎవరిది నీదా మనసుదా ఇది గ్రహించాలి అందరూ పనిముట్ల దోషం అంటుంటారు పనిముట్టుకి స్వయం చేతనత్వం లేదుగా జడ వస్తువులు కదా పనిముట్లు జడం కదా వాడేవాడిది కదా దోషం నువ్వు నిర్ణయిస్తే అది ఏమైనా పని చేయనుందా దానికి ఆ శక్తి లేదు కదా ఇది తెలుసుకోవాలి మొట్టమొదటి ఇప్పుడు ఎంతగా మరుపుకొచ్చేసిందయ్యా అంటే మనసే రాజు కూర్చుంది నువ్వు సేవకుడి స్థానానికి వచ్చేసి అసలు మనస్సు సేవకుడి స్థానంలో ఉండాలి నువ్వు రాజు స్థానంలో ఉండాలి నువ్వు ఆజ్ఞాపిస్తే మనసు పనిచేయాలి ఇది అసలు భగవంతుడు సృష్టించిన క్రమం తెకాశం మనస్సు ప్రకాశం వాయువు యొక్క సంబంధ రూపమైనటువంటి మనస్సు పనిచేసింది జ్ఞాతే ప్రకాశించకపోతే మనసు పనిచేసిందా మనస్సు గోళకం కదా దానికి స్వయం శక్తి ఎక్కడ ఉంది లేదు కదా మరి సృష్టి అట్టా కదా చేశాడు కానీ మనం ఏం చేసాం దాని తెచ్చి ఇక్కడా దీని అక్కడా పెట్టాం ఇప్పుడు ఏమైపోయాడు మనసే రాజీ కూర్చుంది మనసే అధిష్ఠానమే కూర్చుంది ఇప్పుడు దాని మెల్లగా తగ్గించి అది చెప్పినట్లు బహిర్ముఖం వైపు వెళ్లకుండా జగత్తు ఎందు రమించకుండా విషయాలలో చేరిపోకుండా సంగత దోషాన్ని పొందకుండా వెనక్కి విరమించాలి విరమించి దానికి ఏం చేయాలట దాని స్వస్వరూపాన్ని దానికి గుర్తు చేయాలి దాని స్థానాన్ని దానికి తెలియజెప్పాలి మీ స్థానం ఎక్కడ మనసు స్థానం ఎక్కడెప్పుడు చేవప్పుడు పనిముట్టు నేను రాజు అని నేను క్రమేపీ దాని మీద జయాన్ని సాధించు మనోజయాన్ని సాధించు మనో నిగ్రహం ద్వారా అది కళ్ళు పెళ్ళిగా ఉంటే చేయగలుగుతావా కాబట్టి శాంత మనస్కత ఉండటం చాలా ముఖ్యం కాబట్టి సత్వగుణాధీనమైనటువంటి మనస్సుని మనం నిలబెట్టుకో తర్వాత బుద్ధి సూక్ష్మత జ్ఞానం ఉండాలి జ్ఞానవంతుడే ఉండాలి ఈ రెండు వాడు సచిదానంద భావాన్ని సదా మనన చేయ ఈవరూపమైనటువంటి ఆ సచిదానంద స్థితిని సదా ఎవరైతే శ్రవణ మనన నిధిధ్యాసలు చేశారో అప్పుడు ఈ మనోబుద్ధులు ఏమైపోయినాయి పనిముట్లు అయిపోయాయి అంతేనా కదా తన స్వస్వరూపా అనుసంధానమైనటువంటి సచ్చిదానంద లక్షణాన్ని సదాశ్రవణ మన నిధిధ్యాసలలో ఉంచుకోవడం ద్వారా ఆ స్థితిలో నిలకడ కలిగి ఉండడం ద్వారా దానికి తన స్వస్వరూపాన్ని అనుసంధానం చేయడం ద్వారా మొత్తు చేయడం ద్వారా అవేమైపోయినాయి ఇప్పుడు నిమిత్తం మాత్రమే అయిపోయినాయి అట్లా నిమిత్త మాత్రం ఎప్పుడైతే అయిపోయినాయో నేనే బ్రహ్మమును అని నీకు తోచిన నేను ఆత్మస్వరూపుడను నేను బ్రహ్మస్వరూపుడను నేను పరబ్రహ్మమును అనేటటువంటి అంతర్ముఖ ప్రయాణం పూర్తి చేయడం ద్వారా నీ యొక్క స్వస్థితి నీకు బోధపడింది నేను బ్రహ్మాండానికి అధిష్టానాన్ని కాదు నేను బ్రహ్మాండానికి కూడా అధిష్టానాన్ని సర్వసాక్షిని నేను మార్పు చెందనివాడను పరిణామరహితుడను గుణత్రయాతీతుడను శరీరత్రయాతీతుడను దేహత్రయాతీతుడను పంచకోశ విలక్షణుడను అనేటటువంటి లక్షణాలన్నీ నీకు తోచింది ఇవన్నీ తోచేటప్పటికేమైపోయింది నీవు బ్రాహ్మీభూత స్థితిలోకి నిలబడిపోయి ఎప్పుడైతే బ్రాహ్మీభూత స్థితిలో నిలబడిపోయావో ఈ పనిముట్లు అన్ని చైతన్య స్థితిలో కలిసిపోయినాయి అప్పుడు చైతన్యం నీకు పనిముట్టకల్పం నీకు పనిముట్టయిపోయింది ఒకసారి ఆ స్థాయికి పరిణామం చెంది ఎదిగి వికాసం వివేకం విజ్ఞానం వచ్చేసిన తర్వాత మరల దిగి ప్రవర్తిస్తాడా అర్థమైంది ఒకసారి యవ్వనం వచ్చేసింది అవమానం కూడా వచ్చేసింది తిరిగి బాల్యపచేష్టలతో ఉండే అవకాశం ఉందా లేదు అందుకని పరిణామం వచ్చేసింది మార్పు చెందేశాడు ఎదిగేశాడు ఎదగడం ద్వారా అవి నేను వదిలేసినాయి ఇప్పుడు మళ్ళా మనోభూమికలోకి దిగొచ్చి మళ్ళా విషయాత్మకంగా ఉండే అవకాశం ఉందా అందుకని అయిపోయింది కానీ తీరిపోయినాయన్ని రద్దయిపోయినాయి అంతా కూడా ఇప్పుడైతే ఈ మొత్తం పెండాండ పంచీకరణలో ఉన్నటువంటి ఇరవై నాలుగు చైతన్యమైన స్థితిలోకి రూపాంతరం చెందిపోయినాయో మార్పు చెందిపోయినాయో ఇంకప్పుడు ఇంద్రియ స్పర్శ లేకుండా అయిపోయావు ఇంద్రియాలు ఏవి పనిచేయవు విషయాలు ఏవి పనిచేయవు సంస్కారాలు ఏవి పనిచేయవు కర్మఫలాన్ని ఇవ్వలేదు కర్తృత్వ భోక్తృత అభిమానాలు లేవు కర్మబంధం లేదు ఇట్లా అన్నింటికి అతీతంగా ఉండేటువంటి బ్రహ్మానుభూతిలో స్థిరం అయిపోయాడు అక్కడ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు మరి ఈ రకంగా సాధించి అనుభవించేటటువంటి అపరోక్షానుభూతి ఎంత విలువైంది ఎన్ని జన్మలకైనా మానవుడు తప్పక సంపాదించవలసింది కదా ఇది ఈ జన్మలోనే సాధిస్తే మరి మంచిది కాబట్టి ఎవరైనా ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలమ్మా ఏమి సహాయం చేయవచ్చు వస్తుగతమైనటువంటి సహాయం చేస్తే అది తాత్కాలికం కదా ధన సహాయము వస్తు సహాయము ఇతరత్రా ఇతర ఏదైనా సహాయం చేసాము ఆ సహాయం అంతే చేస్తుంది ఆకలిగా ఆహారం పెట్టాము అప్పుడు సంతృప్తే దానములలో కల్లా అన్నదానంబు ఉత్తమమే కానీ తత్కాలవతే పని చేయును కదా వస్త్రంబు లేనివానికి వస్త్రం ఇటు ఇటుట కూడా ఉత్తమ దానమే కానీ తత్కాలవత్తే పని చేయును కదా మరల జీర్ణమైపోవును కదా విద్య లేనివానికి విద్యాగంధం పోస కూడా ఉత్తమ దానమే నియమము కోసమే కదా విద్య వాళ్ళు ఏం చేస్తున్నాడు భుక్తి కొరకే కదా మరి నిలచికడు ఆత్మజ్ఞానం బియ్య జన్మ ఉద్ధరింపబుడు కదా కాబట్టి తరించేటటువంటి ఆత్మజ్ఞానం ఇవ్వటం కంటే మీరిన సహాయం ఉండుగలదా జ్ఞానపరమైనటువంటి సహాయం చేసే సహాయం కంటే ఉత్తమమైన సహాయం ఏమైనా లేదు కదా కాబట్టి జనన మరణ చక్రంలో నుంచి బయటపడవేసేటటువంటి ఉత్తమమైనటువంటి ఆత్మజ్ఞాన పూర్వక సహాయాన్ని మనం సద్గురువు దగ్గర అర్థించాలి కాని ధన సహాయము వస్తు సహాయము ముక్తి కొరకు చేయవలసినటువంటి విద్యాగంధము ఇలాంటి వాటిని తత్కాలవత్తు పనిచేసేటటువంటి వాటిని అడగవచ్చునా కానీ నేడు సద్గురువులను ఆశ్రయించి అందరు మానవులు ఏమడుగుతున్నారు పనులు ఎలా కావాలి విషయాత్మకమైనటువంటి కోరికలు కాంక్షల చేతనే ప్రేరేపించబడి తదనుగుణమైనటువంటి కోరికలు కామ్యముల చేత బాధించబడి వాటి పూర్తి ఇష్టాపూర్తి అంటారు అన్నాడు అట్టి ఇష్టాపూర్తి కొరకై శ్రమించడం అనేది అట్టి ఇష్టాపూర్తి కొరకై సద్గురువును ఆశ్రయించడం అనేది అసమంజసం కదా ఎందుకని సద్గురువు ఏమి ఇవ్వగలడు నీకు ఉత్తమమైన ఆత్మజ్ఞానం ధరింపజేసేటటువంటి జనన మరణ రాహిత్యం మరణ తిరిగి తల్లి గర్భంలో ప్రవేశించకుండా ఉండేటటువంటి ఉత్తమ జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి సద్గురుమూర్తి దగ్గరికి వెళ్ళి ఇష్టాపూర్తి కర్మలను విషయాత్మకమైనటువంటి సంషయ సంబంధమైనటువంటి తాదాత్మ్యతతో భౌతికమైనటువంటి జగత్ సంబంధమైనటువంటి కోర్కెలను తీర్చమని అడగటం అసమంజసం కదా మరి ఈశ్వరుణ్ణి అడగవచ్చా దైవాన్ని అడగవచ్చునా దైవం కూడా దైవానికి గురువుకి అభేదం కదా మరి దైవాన్ని కూడా శాశ్వతమైన వస్తువుని అడగాలి కానీ ఎవరైనా శాశ్వతమైన పరిణామాన్ని ఇచ్చేటటువంటి బ్రహ్మానంద స్థితిని కలిగించమని కోరవలనే కానీ అశాశ్వతమైనటువంటి వాటిని ఎవరైనా కోరతారా అవి ఎన్ని తీరిస్తే మాత్రం ఈ పూర్తవుతుంది ఇంకా పునహా పనహా పునః వాంఛిస్తూనే ఉంటావు కదా మరి వాంఛారహిత స్థితిని కోరవలనే కానీ వాంఛలు పూర్తి చేసేటువంటి ఇష్టాపూర్తి కర్మలని కామ్యక కర్మలని కోరరాదు కదా కాబట్టి కర్మబంధం తొలగిపోయే మార్గాన్ని మనం ఈశ్వరుణ్ణి అడగాలి ఆ కర్మబంధం నుంచి బయటపడేటటువంటి మార్గాన్ని సద్గురువుని అడగాలి అటువంటి బ్రహ్మానంద చెందేటటువంటి సచ్చిదానంద స్వరూప నిష్ట పద్ధతిని మనం పోరాలి అలాంటి లక్ష్యాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు కదా మరి సాధకులు సాధకులు అని ఇప్పుడు ఎవరిని పిలవచ్చు అందరూ సాధకులు అనే అంటుంటారు లక్ష్యం కరెక్ట్గా ఉన్నవాళ్ళు లక్ష్యశుద్ధి ఉండాలి సాధన చిత్రుష్టయ సంపత్తి ఉండాలి అవునా కాదు ఇవలసం ఎన్నో రకాలైనటువంటి యోగా మార్గాలు ప్రాచుర్యంలోకి వచ్చి ఎన్నో రకాలైన ధ్యాన మార్గాలు ప్రాచుర్యంలోకి వచ్చి ఎన్నో రకాలైనటువంటి యాగములు యోగములు అనేక రకములైనటువంటి కార్మికమైనటువంటి ఉపాసనా మార్గములన్నీ బాగా వ్యాప్తిలోకి వచ్చి కానీ నీ లక్ష్యం ఏమిటయ్యా అంటే అన్నీ జగత్ సంబంధమైనటువంటి వాంఛా వాంఛలతో కూడుకున్నటువంటి తినక మీ జెమ్స్టోన్ బజార్లోకి వెళ్ళాముకోండి ఆ రూబి పెట్టుకుంటే ఇదవుతుంది ఈ నీలం పెట్టుకుంటే అదవుతుంది ఈ జేడ్ పెట్టుకుంటే ఇదవుతుంది ఆ కెంపు పెట్టుకుంటే అలా అవుతావు ఎలా అవుతావు మరి ఇవన్నీ ఏంటి ఇష్టాపూర్తి కర్మలు కామ్యక కర్మలు జగత్ సంబంధమైనటువంటి కాంక్షారహితమైన వాంఛారహితమైనటువంటి స్థితికి మరి అవసరమా అనవసరం కదా అంతేనా కాదు కాబట్టి ఈ విజ్ఞానం అంతా ఇంకొకప్పుడు అవసరంలా ఈ రకమైనటువంటి అందుకేమన్నాడు శాంతమనస్కుడు జ్ఞానవంతుడు ఇదంతా జ్ఞానమే ఎవరు కాదన్నారు ఇది జ్ఞానం కాదంటల్లా మనం గ్రహాలు జాతకాలు చూడడం ఇదంతా జ్యోతిష్యం వగైరాలు కూడా జ్ఞానమే షడ్ సంబంధించినంతా జ్ఞానమే ఎవరు కాదన్నారు షడ్ శాస్త్రములకు సంబంధించినంత జ్ఞానమే కానీ నువ్వు పొందవలసిన లక్ష్యం ఏమిటి బ్రహ్మానందం బ్రహ్మజ్ఞానం బ్రహ్మనిష్ట సచిదానంద స్థితి దాన్ని లక్ష్యంగా స్వీకరించిన వాడికి ఇవి అవసరం లేవు నిష్కామ కర్మని ఆశ్రయిస్తాడు నిర్వాసన మౌనాన్ని ఆశ్రయిస్తాడు నిర్గుణ స్థితిని ఆశ్రయిస్తాడు వాసనారాహిత్యాన్ని ఆశ్రయిస్తాడు వాంఛారాహిత్యాన్ని ఆశ్రయిస్తాడు సమస్త కోరికలు నశించిపోయే పద్ధతి ఏదో ఆలోచిస్తాడు జగద్భావాన్ని దాటేటటువంటి పద్ధతి ఏదో ఆశ్రయిస్తాడు నాశరహితమైనటువంటి శాశ్వతమైన దాన్ని ఆశ్రయిస్తాడు ఈ క్షణంలో ఉంటే చాలంతే అలత్రయాబాధితం కానటువంటి దాన్ని ఆశ్రయిస్తాడు అసలు గతము వర్తమానము భవిష్యత్తు అనేటటువంటి విభజనే లేనటువంటి స్థితిని ఆశ్రయించాడు దేశకాలములనేటటువంటి పరిమితులు లేనటువంటి స్థితిని ఆశ్రయించాడు పంచకోశములనే పరిమితులు లేనటువంటి నిర్ణయ స్థితిని ఆశ్రయించాడు శరీరత్రయ దేహత్రయ గుణత్రయ అవస్థాత్రయ రుణత్రయ తాపత్రయ కల్పత్రయ ఏ త్రయము కూడా అతన్ని పరిమితించలేనటువంటి స్థితిని ఆశ్రయించాడు మరి ఇప్పుడు అడుగదా బ్రహ్మానంద మగునుడు వారు కోరదగినది ఏమైనా ఉన్నదా కోరికలేవు కోరటానికి జనన మరణాలే అవసరం లేదు జనన మరణాలనే పరిమితికి లోబడి ఉంటే కదా కోర్ట్లనేది కాబట్టి జనన మరణాలనే ఆ పరిమితులను దాటిపోయాడు సర్వవ్యాపకమైపోయాడు సర్వజ్ఞుడైపోయాడు ఈ రకంగా మానవుడు అపరోక్షానుభూతిని సిద్ధింపజేసుకోవాలి వాటి యొక్క పరిస్థితులు ఎట్లా ఉన్నాయో వివరించి చెప్తున్నాడు ఈ సచ్చిదానందాన్ని సాధించేవాడి పరిస్థితులు ఉన్నాయో కూడా వివరించు కాబట్టి వివేక నీది అటెళ్తావో ఇటెళ్తావో అటెళ్ళిన వాడేమో సకామ్యంగా జగత్తు వైపే ఉంటాడు ఇటు వచ్చినవాడేమో స్వచ్చిదానందహితుడై స్వచ్చిదానంద స్థితిని ఆశ్రయిస్తున్నాడు మనలా జన్మ లేకుండా చేసుకునేటటువంటి పనిలో పట్ట ఎవరు బిజీగా ఉన్నారు బిజీగా ఉన్నారు వాళ్ళేమంటారు అర్థం చాలా బిజీగా ఉన్నావుంటా ఎంతకంటే బిజీగా ఉన్నావు అసాధ్యం కదా ఎందుకని ప్రతిక్షణము మేల్కొని ఉండాలి ప్రతిక్షణము జాగరూకుడై ఉండాలి ప్రతిక్షణము జాగ్రత్త ఉండాలి ఎక్కడా ఎడమకూడదు ఒక రేపటి కూడా దానికి అవకాశం ఇవ్వకూడదు అట్లా ఎవడైతే నిలకడ కలిగి నిశ్చల స్థితిని కలిగి అనిశ్చల మనస్కుడై ఉండాలి వంశారహితుడై ఉండాలి అవునా జ్ఞానం కలిగి ఉండాలి సచ్చిదానంద స్థితిని లక్షించిన వాడే ఉండాలి బ్రహ్మానందం మగ్నద్దు చెందిన ఉండాలి ఇటువంటి ఉత్తమమైనటువంటి లక్ష్యాన్ని స్వీకరించాలి అధికారిత్వానికి ఏమో సాధన చతుష్టయ సంపత్తిని కలిగి అట్లా ఎవరైతే సమర్థులైన వాడున్నారో వాళ్ళు ఈ అపరోక్షానుభూతిని పొందగలుగుతున్నారు అని చెప్తున్నాడు కవి వైరాగ్యం తద్ధి నిర్మలం అసలు వైరాగ్యం అంటే ఏమిటో స్పష్టంగా బోధిస్తున్నాడు నిర్మలార్థం అంటే ఏమిటో స్పష్టంగా బోధిస్తున్నారు నాకేమో జనరల్ గా చెప్పాడు ఇప్పుడు ఒక్కొక్కటి స్పష్టంగా చెప్తున్నాడు పిపీకాది బ్రహ్మ పర్యంతం ఉన్నటువంటి ఏ స్థితి అయినా సరే కాకిరెట్టే చూడాలంట ఈ ప్రపంచంలో కాకిరెట్టవరైనా ప్రేమించేవాడున్నారా భద్రపరుచుకుని దాన్ని జాగ్రత్తగా ఉంచుకునేవాడు ఉన్నారా వెంటనే ఏం చేస్తారు విసిరి కొట్టారు విసర్జిస్తా కాబట్టి ఎవరైతే ఈ సచ్చిదానంద స్థితిని ప్రాప్తింపజేసుకోదలుచుకుంటున్నారు ఎవరైతే బ్రహ్మానంద మగ్నులు అవదలుచుకుంటున్నారు వాళ్ళు ఎలా ఉండాలి ఎంత వైరాగ్యం ఉండాలి ప్రమాణం చెప్తున్నాడు అనమాట చదువు వ్యాఖ్యానం కాకిరెట్టను ఏ విధంగా ఏహ్యభావంతో చూస్తామో అదే విధంగా దేహ సంబంధమైన భోగాలను ఇతర ఐహిక సుఖాలతో పాటు స్వర్గాది భోగాలను కూడా అనిత్యములను భావించి వాటిపై విముఖత చూపటమే పూర్తి వైరాగ్యమని భావించబడుతుంది అట్లాగే కామ్య కర్మలు సంపదుపాసనలు శాశ్వతములు కావని తెలుసుకున్న వానికే సమ్యక్ జ్ఞానము ప్రాప్తించిందని అంత వరకు సంబంధమైన మమకారాలు ప్రాపంచిక విషయాలపై వ్యామోహముచ విత్తేచ స్వర్గేశ్చ నశించవు అవి నిశేషంగా పోతే గాని సంపూర్ణ వైరాగ్యము రాలేదని స్థిరీకరించుకోవాలి మూడు చెప్పాడు ఇప్పుడు అవి పుత్రేచ్చ స్వర్గభోగాలు అనుభవించాలనేటువంటిది కూడా బంధమే ఎంత ఎంత మంది పుత్రులు కావాలో ఎంత మంది పుత్రికలు కావాలో వారసుల గురించి ఉన్నటువంటి ఇచ్ఛనా ఎందుకు భార్య ఎందుకు కావాలి భర్త ఎందుకు కావాలి బ్రహ్మచారిగా ఉండిపోవచ్చుగా ధనేషణ దారేషణ పుత్రేషణ ఆ మూడు కలిగి ఉత్రేషణలోనే ఉన్నాయి పుత్రులను పొందాలి అన్న ఒక ఇచ్ఛే మూడైంది ఏమైంది ధనేషణ దారేషణ పుత్రేషణ ఎందుకని మరి సంసారాన్ని పోషించాలంటే ధనం కావాల విత్త ఇచ్ఛ విత్తనం లేకపోతే పోషించలేవు కదా ఆ జగత్తులో ఉన్నటువంటి వాటిని అనుభవించలేవు కదా కాబట్టి జగత్తు ఎందు భోగ్యాసక్త ఏదైతే ఉందో ఈ ఐహికమైనటువంటి కోర్కెల చేత ప్రేరేపించబడేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఆ స్థితి ఏదైతే ఉందో అవన్నీ కూడాను ఆ పుత్రేచ్ఛ విత్తేచ్ఛ ఇంకేమున్నాయట స్వర్గేచ్ఛ సత్కర్మలు విత్తనం విత్తనం అవసరం మరి చేయాలి కదా అర్చన వందనం విష్ణు స్మరణం పాద సఖ్యం దాస్యం మరి ఈ నవవేద భక్తి మార్గాల్లో ఎక్కడైనా యజ్ఞయాగాదులు ఉన్నాయా దేవే చూడండి భక్తి మార్గానికి ఆధారభూతమైనది ఏది ప్రధానమైన సూత్రం నవవేద భక్తి మార్గాలు మరి నవవేద భక్తి మార్గాలన్నీ ఆంతరంగిక భక్తిని ఆంతరంగిక సాధనని సూచిస్తున్నాయి బాహ్యమైనటువంటి క్రతువుని సూచిస్తున్నాయా కనీసం గుడి అంటే పది ఎకరాలన్నా ఉండాలండి కనీసం గుడిలో దేవుడు అంటే కనీసం పది కిలోల ఆభరణాలున్నా బంగారం ఆభరణాలున్నా ఉండాలండి కనీసం గుడి అంటే స్వర్ణ దేవాలయం రెండు వేల కిలోలతోటో లేకపోతే ఇరవై వేల కిలోలతోటో స్వర్ణ తాపడం చేయించాలండి ఏమైపోయావు మరి వాటన్నిటికీ సహాయం చేసేవారు దానం చేసేవారు లేరా మరి వీరందరూ ఏమవుతారు ఎందుకు దానం చేస్తున్నారు కాబట్టి సత్కర్మలు అన్నింటిలోపల ఉన్నటువంటి ఇచ్చేమిటి ఆముష్మిక ఇతరత్ర విషయాలతో పోలిస్తే మంచిదే అర్థమైనా దానం చెయ్యమనే చెప్తుంది ధర్మం కానీ మోక్షోపాయంతో పోలిస్తే అది పరక స్వర్గభోగాలు ఆ ఇంద్రియభోగాలు అక్కడ మాత్రం ఏమున్నాయే ఇంద్రియభోగమేగా సూక్ష్మ శరీరంతో అనుభవిస్తావు ఇక్కడేమో ఈహలోకంలోనేమో స్థూల శరీరంతో అనుభవిస్తున్నావు అక్కడేమో సూక్ష్మ శరీరంతో అనుభవిస్తాం అంటే ఏమిటి అన్నాడు నీ కలలో ఎప్పుడైనా నువ్వు సుఖపడ్డావా పడలేదా పడ్డావా అప్పుడు స్థూల శరీరం ఉందే మరి అప్పుడు సుఖం ఉందా లేదా అదే నీ స్వర్గం స్వర్గం అంటే ఏంటంటే సూక్ష్మ శరీరంతో అనుభవించేటటువంటి సుఖం ఏదైతే ఉందో అదే స్వర్గం మరి కళలో దుఃఖం వచ్చిందా లేదా విపరీత పరిస్థితులు అక్కడ దుఃఖం రాలా అదే నీ నరకం కాబట్టి నరకాలు ఎక్కడ ఉన్నాయి నీ నీ సూక్ష్మ శరీరంతో పాటే ఉన్నాయి ఎక్కడో లేవు కాబట్టి నిరంతరాయంగా దుఃఖమే వస్తాను ఎప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు కలంటేనే దుఃఖం అయ్యి ఇప్పుడు అప్పుడు ఇలా కూడా ఏమైపోదు అంతేనా అప్పుడు క్రమేపీ అలాగే ఉండి ఉండి ఉండి ఉండి ఉండి ఆ పాతకాలను అన్నిటిని అనుభవిస్తూ అనేక జన్మార్జిత పాప విశేషాన్ని చేత బాధించబడుతూ కష్ట నష్టాలను అష్ట కష్టాలకు గురవుతూ చిట్ట చివరికి ఏమైపోయాట అలాంటి సూక్ష్మ శరీరం యాతనామయ దేహాన్ని అనుభవించడం అనేది అనేక రకాల యాతనలు వచ్చి కాబట్టి నరకంలో ఆ యాతనామయ దేహం కష్టాలు పడిపోయి ఏవైనా సూక్ష్మ శరీరంలో ఎల్లప్పటికీ ఉంటాయా ఉండటం లేదుగా రుజువారీ కలొచ్చిందమ్మా వచ్చిన సుఖం ఎంతసేపు ఉంది తత్కాలవత్ దుఃఖం ఎంతసేపు ఉంది అది తత్కాలవత్ అలాగే ఈ శరీరాన్ని విడిచినటువంటి సూక్ష్మ శరీరానికి కొద్దిసేపు స్వర్గసుఖం కొద్దిసేపు నారకాసు దుఃఖం ఏర్పడింది కర్మవశాత్ అన్నీ పుణ్యకర్మలే చేశాడు తత్పుణ్యవశాత్ సుఖభోగం అనుభవిస్తున్నాడు అప్పుడు ఏమైనా నేల మీద ఉంటాడా అప్పుడే నేల మీద ఉన్నాడు అప్పుడు పుణ్యం అంతా ఖర్చు అయిపోయింది ఆ సుఖం అంతా అయిపోయింది ఇక దుఃఖాల పరంపర మొదలవుతుంది అది ఖర్చయిపోవాలిగా ఇట్లా పుణ్య పాపాల చేత కొట్టబడుతూ బాధించబడుతూ ఇలాలోను కలలోను దేహం విడిచిపెట్టిన తర్వాత సగ్గ నరకాలలోను సూక్ష్మ శరీరము స్థూల శరీరము స్థూల శరీరము సూక్ష్మ శరీరము ఇంతే పైకి కినకి పైకి కనుక కొట్టబడుతూ ఉంటుంది ఎంతమందికి చూడు కారణం లేకుండా వేతనలుంటాయి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గవు ఎంత పరీక్షించినా ఏం కారణం కనపడం కానీ వాడికి వేతనలు ఉంటాయి ఎందువల్ల మనో కల్పితం అనమాట అదంతా చివరికి ఏమంటారంటే సైక్రాటిస్ దగ్గరకు పంపించాను పంపిస్తే తగ్గుతాయా ఈ రకంగా అందుకని మా పూర్వలు ఏం పూర్వం పెద్దలు ఏం చేశారంటే ఇలాంటి వాళ్ల కోసమని దానములు ధర్మములు యాగములు యోగములు ఇలాంటి సత్కర్మలన్నీ ఏర్పాటు చేస్తాయి మళ్ళీ సత్కర్మలో ప్రవేశించగానే తగ్గిపోతాయి అంత ప్రవేశించినంత వరకు అట్టా ఉంటాడు అందులో ప్రవేశించేటప్పటికి మనసు ఇటువైపు తిరిగిపోద్దిగా ఈ సత్కర్మానుష్ఠానం చేత ఆ మురికి నీరంతా కొట్టుకుపోయి సమతాస్థితికి వచ్చేస్తాడు కానీ కామిక కర్మగా వచ్చాడు మరి మరి అది వదిలిపెట్టదుగా వాంఛారాహిత్యం లేదుగా వైరాగ్యం లేదుగా అందువల్ల మళ్ళా ఇలాగా విత్తషణ పుత్రేషణ సర్గేషణ ఇచ్చ ఆ ఇచ్ఛకు లోబడి పని చేస్తుంట ఇప్పుడు మీశ్రీవారు కూడా పనిచేస్తున్నాడమ్మా నిష్కామ కర్మగా చేస్తున్నాడా లోపల సకామ్యం అందువలనే పరవశించిపోతూ ఉంటాడు అలంకారం చూసి పరవశించిపోతూ ఉంటాడు విశేషమైన అలంకారం చేశారండి ఇవాళ అయ్యవారికి అంటాడు వార్శికోత్సవం ఇవాడు జరిగినట్టు ఇంకెప్పుడు జరగదు విశేషమైన అలంకారం చేస్తారు ఇవాళ విశేషమైన అభిషేకం చేస్తారు విశేషమైన అర్చన చేశారు అని ఆ అర్చన అభిషేకాదులలో పరవశించిపోతాడు తానే ఆ బంగారభరణాలని ధరిస్తే ఎంత ఆనందపడిపోతాడో అంత ఆనందాన్ని మానసికంగా అనుభవిస్తుంది ఏమయ్యడం కళలో పర్వశత్వం చూసా నేను తీసుకెళ్ళాడు కదా హరోరా టెంపుల్ ఆ రోజు విశేషమైన అలంకారం చేశాడు రేప పాటలో ప్రవేశించేశాడు ఆ విగ్రహంలో ఇవన్నీ తనకే జరిగితే ఎంతగా పొంగిపోతాడు ఆ పొంగు వచ్చేసింది అపరవశాతం అనమాట మరి అప్పుడు అది మోక్షేచ్ఛకి పనికి వస్తుందా నిష్కామకర్మకి పనికి వస్తుందా స్థితికి పనికి వస్తుందా ఆ భక్తి పారవశ్యం అవసరం అని ప్రతి ఒక్కటి అనుభవించాలి కానీ చిక్కు పలక అవసరమే కానీ పలకే జీవితాశయం నాకు పిహెచ్డి కూడా పలకతోనేవ్వాలంటే అట్లా మానవుడికి భక్తి విశ్వాసాలనే పునాది చాలా అవసరం ఎందుకంటే అది లేకపోతే ఆంతరిక సాధనలో ప్రవేశించలేడు అంతర్ముఖ ప్రయాణం చేయలేడు పదార్థ విజ్ఞానంలో ఈవిడిపోయి నిరీశ్వర వాది అయిపోతాడు అందువల్ల ఎప్పుడు కూడా అట్లా బిగించబడిపోకుండా ప్రయాణం పూర్తి చెయ్యాలి ఎట్లా చెయ్యాలి ఆ వైరాగ్యం ఎంత బలంగా ఉండాలో ఇక్కడ నిర్దేశించి చెప్తున్నాడు ఎట్లా అయితే కాకి రెట్టని మానవుడు అసహించుకుని విసిరి కొట్టున్నాడు ఆ రకంగా ప్రపంచానికి సంబంధించిన జగదు ఉత్పత్తి స్థితి లయాల మధ్యలో ఉన్నటువంటిది ఏదైనా సరే ప్రపంచంలో ఉన్నదంతా దేనికి వచ్చేస్తుంది జగత్తు యొక్క ఉత్పత్తి జగత్తు యొక్క స్థితి జగత్తు యొక్క లయం అంతకుమించి ఏమైనా ఉంటుందా అవతల ఈ మూడింటికి లోబడినది అంతా కూడా దేనితో ముడిపడిందట కాకష్టం దేనితో కూర్చాడు కాకవిష్టంతో కూర్చు అలా దానిని విసర్జించాలి త్యజించాలి అని ఉపమానంతో చెప్తున్నారు చదువు అవి పోతే కానీ సంపూర్ణ వైరాగ్యం రాలేదని స్థిరీకరించుకోవాలి సంపూర్ణ వైరాగ్యం చాలా ముఖ్యం తీవ్ర వైరాగ్యము తీవ్ర మోక్షేచ్చా లేకుండా ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మ జ్ఞానాన్ని సాధించలేరు చిపీలికాని బ్రహ్మపర్యంతము ఉన్నటువంటి సమస్త సుఖ సముదాయమును ప్రయత్తి నుంచి విడవాలి అట్ బాగా కష్టపడాలి ఎట్లా ఉంటే సుఖంగా ఉంటుందో అట్లా ఉండకూడదు ప్రయత్న నుంచి కష్టపడాలి ప్రయత్తి నుంచి ఆ సుఖంలో నుంచి బయటపడాలి సుఖ పిపాసలో నుంచి బయటపడాలి మానవాణ్ణి జీవుడిగా చేస్తున్నది ఏది అంటే సుఖపిపాస సుఖ పిపాస సుఖాసక్తి అదే జీవుడు అండి ఇంకేం లేదు నిరంతరాయముగా అది ఎప్పుడు ఎటువైపు ఇంక్లూనేషన్ కలిగి ఉంటుందంటే ఎటువైపు లాక్కుపోతూ ఉంటుందంటే ఎటువైపు ఆకర్షిస్తూ ఉంటుందంటే ఇలా చేస్తే సుఖం కదా ఇలా చేస్తే సులభం కదా అటు మా శ్రీమతి గారు ఎప్పుడు అంటుడు ఈ ప్రపంచంలో ఏ పని అయినా చేయాలంటే ఎంత కష్టతరంగా చేయాలో నేను చూసి నేర్చుకోవచ్చు సులభంగా నాకు చేయడానికి తోసదు అనమాట సుఖంగా చేయడం రాదు అనా కష్టాలు పెడుతూ అనా కష్టాలు పెడుతూ చేయడం అయితే వచ్చాను ఇప్పుడు ఏమైంది ఇంద్రియ వైముఖ్యత రాలా తీవ్ర వైరాగ్యం రాలా ఎప్పుడు పోషించుకోవాలి తీవ్ర వైరాగ్యాన్ని తీవ్ర మోక్ష తీవ్ర మోక్ష పోషించుకోకపోతే చల్లారిపోతాయి భగవాన్ రమణులు చిన్న మాటల్లో చెప్పారు సద్గురుమూర్తి నీకు ఒక నిప్పు కణికి ఇచ్చాడు ఇప్పుడు ఆ నిప్పు కణికెట్టనే నువ్వంతా సాధించాలి మరి ఒక నింపు కణిగా ఎప్పటివరకు అట్టే పెట్టుకోవాలి ముగిసే వరకు అంటే మరి అట్టే పెట్టుకోవాలంటే దాన్ని జాగ్రత్తగా ఊది దాన్ని మండేట్టుగా చేసి నీ లోపల ఉన్నటువంటి వాసన బీజములు సంస్కారములనే కట్టెలు సమస్తము దగ్ధమైపోయేంత వరకు ఆ అగ్ని నిలబెట్టుకోవాలి అగ్ని మండాలంటే ఏం చేయాలి నిరంతరాయంగా వదల మరి రోజూ ప్రాణాన్ని సేకరిస్తున్నావుగా మరి అశోహంభావేన పూజయే అన్నదా ఇది కూడా పూజే కానీ ఇదేం పూజ ంతరి సోహం భావన హంస ధ్యానం అంటారు దీన్ని రేపు ఉపదేశం తీసుకుంటే మొదటి హంస మంత్రం ఇస్తారు హంస సోహం సోహం హంస హంస హంసాయ విద్మహే సోహం హంసాయ ధీమహి అనేటటువంటి హంస మంత్రాన్ని ఇస్తారు మరి హంస మంత్రానుసంధానం చెయ్యదు ప్రాణంతో సమంగా మంత్రజపం చెయ్యేది ఉచ్ఛ్వాస నిశ్వాసములు సో హం సో హయ అక్షరములు ఆజ్ఞాచక్రంలో ఉన్న హం క్షం అనే బీజ అక్షరాలు అదే సోహం అదే తిరగేస్తే హంస ఈ సోహం ధ్యానము నిరంతరాయంగా చేయాలి చేసేప్పుడు ఏమైంది శ్వాసతో సమంగా జపం చేసే అప్పుడు బాగా ఊదేవుదృత్యం ఏమైంది మంట బాగా మండింది ఇప్పుడు ఏం చేయాలట కొత్త కట్టెలు వేయకు గాలి పొట్టకు బాగా మంట తర్వాత ఏం చేయాలట ఇక కొత్త కట్టెలు వేయకు గాలి పొట్టకు చల్లదు మొన్న కట్టెలన్నీనేమో మన మంటలో దగ్ధమైంది కొత్త సంస్కారాలను ఏర్పరచుకోకూడదు అంటే ఆగామి కర్మని ఏర్పరచుకోకూడదు ప్రారంభ కర్మ ఏమో దగ్గాయిదు అనుభవ అనుభవం ద్వారా దగ్గాయి అవశ్యం అనుభోక్తవ్యం పుణ్యాపుణ్య శుభుభలం ప్రారంభంలో ఉన్నదంతా అనుభవించడం ద్వారా పోతుంది అను అవ అవశ్యం అనుభోక్తవ్యం కానీ ఎట్లా అనుభవించాలంటే ఇప్పుడు మరలా కట్టెలేయకూడదు శేషం మేల్చకూడదు ఎక్కడా కూడా ఎవరితో రుణానుబంధాన్ని మిగుల్చుకో రుణానుబంధం దేనివల్ల మిగులుతుంది ఆసక్తి మిగలడం వల్ల ఇంకా వాళ్ళతో కలిసి జీవించాలి వీళ్ళతో కలిసి జీవించాలి ఇంకా వాళ్ళతో అలా ఉండాలి వీళ్ళతో ఇలా ఉండాలి వాళ్ళు అలా అవ్వాలి వీళ్ళు ఇలా అవ్వాలి అలా అవ్వాలి నేను ఇలా అవ్వాలి నేను అంతటి వాడిన అవ్వాలి అంత సంపాదించాలి ఇట్లా ఎన్ని ఎన్ని ఊహలు ఎన్ని ఆశల పేర్లైనా చెప్పుకో ఆసక్తులే కదా ఆ ఆసక్తి యొక్క శేషం నీలో మిగిలి ఉంది అంటే తప్పక ఆగామి కర్మని ఏర్పరుస్తుంది ఆసక్తి మిగిలి ఉండడమే ఆగామి అదొన్నంతసేపు అసంతృప్తి తప్పదు అదొన్నంతసేపు నువ్వు మళ్ళా కొట్టక తప్ప ఇంకేం చెయ్యాలంట గాలి కొట్టకవు ఎందుకని మొదట్లోనేమో పూర్తిగా పూరక కుంభకాల మీద ఆధారపడి బాగా గాలి కొట్టాలి తర్వాత ఏం చేయాలి గాలి కొట్టకూడదు రేచక కుంభకాల మీద ఆధారపడాలి అది అందులో రహస్యం జ్ఞానాన్ని బాగా రగిలిన తర్వాత ఏ పచ్చికట్టెలు వేసినా కూడా దగ్గమైపోయే దశకి వచ్చేస్తాడు వచ్చేసినాక ఇంకా గాలి కొట్టక అట్లా ఊర కొంటే చాలండి అదే దగ్ధం అయిపోతుంది అది ఊర కొండ కట్టెలు వేయకు గాలి కొట్టదు ఈ రెండు పనులు చేయక ఉండటాన్ని ఊర కొండడం అంట ఏమీ వద్దు ఊరగా ఉండు నిశ్చలంగా అనేది దాని యొక్క ఉపదేశం వ్యాఖ్యానం అయిపోయిందా నిర్మల వైరాగ్యమే అపరోక్ష్యమైన నిర్మలమైనటువంటి వైరాగ్యం ఉండాలి తీవ్ర వైరాగ్యం ఉండాలి అపరోక్షానుభూతి బ్రహ్మ నిష్ఠని సాధించాలి అంటే వాడు వైరాగ్యశీలి అవునో కాదో చూస్తే తెలుసు శిష్యుని చూడగానే గురువుకి తడుతుంది అహా ఎంతటి వైరాగ్య సంపన్నులు దొరికేట్రాను ఆనందపడిపోతాను అట్లా గురువుని ఆనందింపజేయగలిగినటువంటి వైరాగ్యశీలి అయి ఉండాలి నిజవైరాగ్యం ఉండాలి నిశ్చలమైన వైరాగ్యం ఉండాలి తీవ్ర వైరాగ్యం ఉండాలి నిన్ను ఏమైనా సరే ఎంత కష్టమైనా సరే ఈ వైరాగ్య సంపన్ను ఉద్ధరించాలని సద్గురువే తనంతరదానిగా సంకల్పించి కంకణం కట్టుకునేటంత ఆకర్షణ ఉండాలి వాడు అందు నేను సద్గురువును ఆశ్రయించినప్పుడు ఈ లక్షణానే గట్టిగా పడ్డా లక్షణంతోనే సద్గురువుని జయించవచ్చు ఇంకా దేనితోనే జయించడం కుదరదు నీళ్ళవన్నీ దర్శించవచ్చు ఆశ్రయించవచ్చు చూడవచ్చు వేడుకోవచ్చు అవన్నీ అది సద్గురువుని జయించాలంటే అవతారుని జయించాలంటే ఈ ఒక్క లక్షణమే పనికి వస్తుంది అందుకే వాడు వాడి కోసం జీవించక్కర్ల వాడి వాడి కోసం చేయగలరు అంతా వాడి తరఫున అందరూ చేస్తారు ఈ నిజ వైరాగ్య సంపన్నుడు కొరకు జన్మ జన్మల పాటు ఎదురు చూస్తారట సద్గురు అశరీరిగా కూడా ఎదురు చూస్తాడట నిజవైరాగ్యశలి అయిన వాడు ఎప్పుడు వస్తాడా వాడు సచిష్యుడు అవ్వడం తప్పక జరుగుతుంది అందమైన జై